స్త్రీ రూపాల్లో కనపడిపోతున్నాయి చూడండి కీర్తి నంబర్ వన్ వాక్ నంబర్ టూ స్త్రీ నంబర్ త్రీ స్మృతి ఫోర్ ధృతి ఫైవ్ మేధ సిక్స్ క్షమా సెవెన్ సప్త భగవద్గీతలో కూడా ఈ ఎనిమిది రూపాల్లో ఉన్నటువంటిది ఆ తల్లి కీర్తి ఉందనుకోండి ఒక వైభవం ఆ వైభవం ఏమిటి కీర్తి అందులో నీలో ఉండేటువంటి శక్తి అదంతా కూడా వాక్ అదేంటి సరస్వతి వాక్దేవి సరస్వతి అంతేగాని బ్రహ్మాండడం లేదు ఒకవేళ ఆయన హస్బెండ్ అయితే ఆయన ఉండొచ్చు ఆయన్ని ఇక్కడెవరు దాల్చడం లేదు అమ్మవారిని దలుసుకుంటున్నాం ఎందుకని శక్తి వాక్ అనేటువంటిది శక్తి ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రొఫెసర్స్ కూడాను ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వయసులో ఉండేటువంటి లెక్చరర్స్ కూడా నలభై ఐదు నిమిషాలు క్లాస్ చెప్పేటప్పటికి బయటకు వచ్చిన తర్వాత రెండు కాఫీలు తాగుతున్నారు అది శక్తి సాధువులు గంటల తరబడి డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చిన గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నా కూడాను చెక్కు జగరకుండా ఉంది దిగి వచ్చిన తర్వాత మళ్లీ రెండు గంటలు మాట్లాడతారు శక్తి అర్థమవుతుంది ఇది అది వాక్ శక్తి ఆ వాక్శక్తి ఎవరిది వాగ్దేవిది వాక్దేవి కాబట్టి శ్రీహి వాక్ నారీణం ఇవంతా కూడా స్త్రీ లక్షణాలే స్త్రీలింగా కీర్తి వచ్చిన శ్రీ సంపద అన్నాం అనుకోండి ఐశ్వర్య లక్ష్మి ఐశ్వర్యం లక్ష్మి ఐశ్వర్య నారాయణ ఐశ్వర్య లక్ష్మి కాబట్టి ఆ రోజుల్లో నుంచి కూడా కీసు అమ్మగాల దగ్గర ఉండా గాని ఇప్పుడు ఆయనైనా కూడా ఆయన కూడా శయా నేబ్య ఆయన పడుకునే ఉండాలా మాత్రం లక్ష్మీదేవి ఎక్కడైనా అంతే శ్రీహి వాక్ స్మృతి చూసారా స్మృతి స్మృతి కూడా స్త్రీలింగమే జ్ఞాపకం ఇప్పుడు ఏదైనా చెప్తామనుకోండి సడన్కి ఒక కొటేషన్ ఇచ్చితే పూర్వం ఇచ్చింది మీరు వెంటనే ఎందుకంటే రావడం లేదు జ్ఞాపకం రావడం లేదు కానీ అనిపిస్తుంది ఇది ఎప్పుడో చెప్పి స్వామీజీ ఇది ఎప్పుడో చెప్పినట్టుగా ఉంది ఇది ఎప్పుడో చెప్పినట్టుగా ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలే అప్పుడు స్మృతి మేధా ధారణాశక్తి ధృతి ధైర్యం ధైర్యం కూడా అమ్మవారే ఎందుకు తెలుసా ధైర్య లక్ష్మి సినిమా తీసుకోపోతామన్నదనుకో అలాగే నేను రాలేదనుకోండి రేపు ఉదయం ధైర్య లక్ష్మి మేధా ధృతి క్షమా క్షమా గుణం కూడా ఆమె దగ్గరే ఉంది నేను తప్పులు చేసిన అమ్మ దగ్గర పోయి అమ్మ నేను తప్పు చేసా నేను నేటిస్తే నీ హక్కు చేర్చుకునేటువంటి హృదయం తల్లికే ఉండరు కాబట్టి ఇవన్నీ కూడాను ఈ ఏడు ఏవైతే ఉన్నాయో సప్తమాతృకులు ఇక్కడ కూడా భగవద్గీతలు కూడా ఏడు రక్షణాలు కనుక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉంది కాబట్టి ఆ చాముండ స్వరూపంగా దుర్గాదేవి ఏడు రూపాల్లో ఉండి ఎట్లాగైతే శిక్షిస్తూ రక్షిస్తూ ఉందో కర్మఫలాన్ని ఇస్తూ అట్లాగే ఇక్కడ కూడాను ఏడు రూపాలతో ఉంది కాబట్టి ఈ అమ్మవారి రూపంలో ఎవరైతే దేదీప్యమానంగా శోభిస్తూ ఉండారో అది ఎవరో కాదు శివ నివే ఎందుకనే ఆమె శక్తి ఆ శక్తి ఉంటేనే నేను ఈ ప్రపంచంలో జీవించగలను శక్తి లేకపోతే జీవించలే నేను ఆశక్తులుగా బ్రతుకుతాను ఈ రోజుల్లో కాబట్టి ఆ శక్తి నాకు కావాలి హే భగవాన్ ఆ శక్తిని నేను ప్రార్థిస్తూ ఉన్నా అనుగ్రహ శక్తిగా ప్రార్థిస్తున్నాను గాని ఆగ్రహ శక్తిగా వద్దు కనుక నేను గతంలో చేసిన పాపాల వల్ల ఆగ్రహం ఏమన్నా వస్తుందేమో ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చుతండ్రి ఎందుకని స్తు నమస్కారాల ద్వారా నేను ప్రార్థిస్తున్నాను కనుక దీనికి అదృష్ట ఫలం ఏదైతే ఉందో ఈ అదృష్ట ఫలాన్ని దయని నాకు కుమరించు తద్వారా ఇవన్నీ ప్రక్షాళం తటస్థపడేటట్టుగా నా యొక్క పాపాలన్నిటి కూడా న్యూట్రలైజ్ చేసేటువంటి శక్తిని మీద ప్రసరింపజే అది భావన గమ్య భవనాశిని బిందు కాంక్షే సేవ్యాం కళ్యాణి భావన గమ్య భవనాశిని ఆమెను ప్రార్థిస్తే ఆ శక్తితో మనకు భవనాశిని ఈ సంసారాన్ని సంసార సాగరం ఇంకిపోయేది అక్కడే ండలవాసిని శక్తి స్వరూపిణి జ్ఞానస్వరూపిణి కాక్షే సేవ్యాం కళ్యాణి అమ్మా నిసేవని నేను కోరుకుంటున్నా శ్రీ భవానీ భావమి భావన గమ్య భవనాశిని వందే దేవీ గమించడానికి వీలు లేదు ఎట్లా ఉండయో మన పాపాలు దాటగలమో లేవో అందుకని అమ్మ శక్తి రూపంలో ఉన్న పరమేశ్వరుడి నీవే అమ్మ నిన్ను ప్రార్థిస్తున్నా అమ్మని ప్రార్థిస్తున్నావు అమ్మ రూపంలో ఉన్న ప్రార్థిస్తున్నా జగత్పని పార్వతిని ప్రార్థిస్తున్నావు పార్వతి రూపంలో శక్తి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నావు వందే దుర్గే శే సర్వ మంగళ రూపిణి అది నా జీవితంలో మంగళకరంగా ఉండేటట్టు చేయి తల్లి అమంగళాన్ని నాకు ప్రసాదించబాగు తెలియక నేను ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చేమో కానీ అవన్నీ తొంగి చూసేటట్టుగా చేయక తల్లి నువ్వు అనుకుంటే వాటిని ప్రక్షాళనం చేయడం క్షణం కనుక నేను ప్రార్థిస్తూ ఈ ప్రస్తుతి నమస్కారాలకి ఈ స్మరణలకి ధ్యానానికి ఫలితం ఇవ్వ తల్లి నీ దయా ఫలితం ఆ దయ వల్ల ఇవి రాకుండా చూడు ఆ లేకుండా చూడు వందే దేవి దుర్గ మంగళ రూపిణీ హరిసహోదరి వేద జననీ హరిసహోదరీ వేద జననీ హరిసహోదరి వేద జననీ సదానతోస్మి శివరీ భక్త్యా నతోస్మి సదానతోస్మి భక్త్యా నతోస్మి శివరంజనీ భావన గమ్య భవనాశిని శివరంజని కాబట్టి ఆ శివుణ్ణి రంజింపజేసేటువంటి ఓ తల్లి నీ శక్తి శివుని యొక్క శక్తే గనక కాబట్టి నేను నిన్ను ఇలా ప్రార్థిస్తూ ఉన్నా కాబట్టి నాకు సర్వ మంగళాలు నాలో అమంగళం లేకుండా జుడమంటూ ఉన్న భక్త్యా నతోస్మి నీకు నమస్కరిస్తూ ఉన్నాను తల్లి అని ఎప్పుడైతే అంటూ ఉన్నామో ఆ సప్తమాత్రుల రూపంలో ఉండేటువంటి తల్లి ఎవరో ఆమె మనల్ని కాపాడుతూ ఉంది ఎందుకో తెలుసా ఆమె రూపంలో ఉండేటువంటి ఐశ్వర్యం వైభవం ఏదైతే ఉందో అది భగవంతుడిదే ఆయనే ఆయనే ఏం గుర్తుపెట్టుకున్న భగవాన్ భగవతి భగ అస్య అస్థితి భగవాన్ భగ అస్య అస్థితి భగవతి అంత ఇంకేం లేదు భగవంతుణ్ణి నిమిత్త కారణంగా చూసినప్పుడు నిమిత్త కారణంగా చూచినప్పుడు భగవాన్ ఉపాదాన కారణంగా చూసినప్పుడు భగవతి ఆయన ఇంకేం లేదు సరేనా ఒక ఏక ఉంది అనుకోండి అది ఉపాదానమా నిమిత్తమా ఉపాదానం కాబట్టి ఆయుధాల పూజ అదే ఎందుకు ఆయుధాలు పూజ చేస్తున్నావు దుర్గాష్టం వచ్చిందంటే ఆయుధ పూజ చేస్తున్నావు ఎందుకని ఆయుధాల రూపంలో ఉండేది కూడాను అని కాదా అదంతా ఉపాధానం ఆయుధాలను తయారు చేసిన వాడు తయారు చేసాడే నిమిత్త కారణం ఎఫిషియంట్ కాస్ అది పరమేశ్వర ఈమె శక్తి కాబట్టి పార్వతి పరమేశ్వరుడు అవగాహన అదంతా కూడా ప్లీజ్ నమో గృత్సేభ్యో ృత్సపతిభ్యో నమ అది నమో గృత్సేభ్య లోలకు నమస్కారం ఇంకేమి అంతేకాదు గృత్సపతిభ్య ఆ లోభులకు ప్రభు అయిన నమస్కారం ఓరే నాయన వీళ్ళెవరేండి బాబు ఒక కొందరు కనిపిస్తుంది పర్వాలేదు నాకు కూడా కొందరు నమస్కారాలు పెట్టాను అది కాదులే లోభి అనేటువంటిది ఏంటంటే ఇది ఒక తమాష ఇక్కడ అంటే వేదంలో ఒక అద్భుతం ఏంటంటే వేద ఋషులు మన అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే భాష మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళదంతా కవిత సౌరభం అంతా కవి క్రాంతదర్శి అందువల్ల ఆ కవిత వైభవం గోచరిస్తా ఉంటుంది ఒక్కో చోట అందుకని సంప్రదాయంలో అయితే చక్కగా అర్థం చేసుకుంటూ పోతాం ట్రెడిషన్లో ఓహో ఇది దీని అర్థం ఇది దీని అర్థం ఇది దీని అర్థం ఇది కేవలం వ్యాకరణం చదువుకొని వచ్చి పదానికి అర్థం చెప్పేవాడు చాలా కష్టం అందుకని సంప్రదాయం తెలిసి ఉండాలి వేదాన్ని ఏ విధంగా బోధించాలి అనేటువంటి తెలిసి ఉండాలి కాబట్టి గృత్సేభ్య క్లియర్గా కనపడతా ఉంది లోపులు లోపులకు నమస్కారం ఇదేంటండి ఇది త్యాకులకు నమస్కారం అంటే అర్థం చేసుకోగలం కాని లోభలకి నమస్కారం అంటే లోపేంటి ఎవడు మళ్ళీ డెఫినేషన్ రావాలి ఇది సంప్రదాయం లోభి అంటే ఎవడు చెప్పనా ఎంత ఇచ్చినా చాలదనేవాడు లో సింపుల్ కదా లోభిని సంతృప్తిపరిచేవాడు ఎవడైనా ఉన్నాడా వాడికి ఏమీ లేదనుకోండి ఒక వంద రూపాయలు అడుగుతాడు వంద రూపాయలు వచ్చేది అనుకోండి అడుగుతాడు వెయ్యి అడిగితే లక్ష లక్ష అయితే కోటి కోటి అయితే వందల కోట్లు వేల కోట్లు లోతులు ప్రపంచ బ్యాంకు మొత్తం అప్పుడు కూడా తృప్తి ఉండదు వాడిని లోబి అంటారు అండర్స్టాండ్ లోభి అంటే అది ఎంత వచ్చినా తృప్తి చెందినటువంటి చాలు అని వాడు లోభి ఇంకేం లేదు చాలు అన్నాడు అనుకోండి ఓయమ్మ నిత్యతృప్త నిరాశ్రయ అక్కడికి ఆనందం అయిపోతుంది అసలు ఆ ఒక్క పదం గనక మనిషికి వస్తే చాలు జీవితాలు ఏది దాన్ని సంస్కృతంలో అలం అల్లం అల్లం కాదు లావతి అల్లం కష్టం అలం అంటే చాలు ఎనఫ్ ఎనఫ్ ఈ పదం ఒక్కటి జీవితాంతం ప్రతికినా కూడా ఈ పదం ఒకటి రావడం లేదు ఏ వ్యక్తికి చాలు అని అనేది లేదు అందువల్ల చాలు అనేది ఎక్కడొస్తుందంటే ఆత్మ జ్ఞానం కలిగితేనే నిత్యతృప్త ఇంక రెండో దాని మీద ఆధారపడలేదు కనుక ఆ తరువాత అందువల్ల అన్ని దానాల్లోకి జ్ఞానదానం గొప్పది అని అంటే కారణం ఇది ఎందుకంటే ఆ జ్ఞానం వచ్చిన తర్వాత రెండవది కావాలని అనిపించదు సమస్తం లభ్యమైనట్టే ఆ తర్వాత ఏదండి గొప్పది జ్ఞానం తర్వాత జ్ఞానదానం తర్వాత అన్నదానం అని అన్నదానం ఎందుకంటే అక్కడ పొలకది చాలని ఇప్పుడు రెండు కేజీలు బియ్యం లాగేసాడు అనుకోండి అన్నం ఒక పది గారెలు ఒక ఆరు బూరెలు ఒక అర డజను లడ్డు ఒక కేజీ కారా బూందీ మొత్తం లాగేసాడు అనుకోండి ఒక డజను నెల్లూరు అరటి టేస్ట్ ఉంటాయి మెట్రాస్ అయితే ఇంకా బాగుంటాయి మలయపాలం అని మీరు తిన్నారలేదు ఇంత ఉంటాయి సో ఇవన్నీ లాగేశారనుకోండి అప్పుడు ఆయనకి మనం సార్ ఇంకొక అర కేజీ జిలేబీ ఉంది తినండి సార్ అంటే అప్పు చాలు ఆ చాలు అనే పదం ఇక్కడ వలకతుంది ఎందుకంటే ఖాళీ లేదు కనుక సంజయ్ మళ్ళీ మూడు గంటలకు వస్తాడు కదా అది వేరే విషయం అది మళ్ళీ సెకండ్ సెషన్ అది డే నైట్ మ్యాచ్ అది అది వదిలిపెట్టండి సమయానికి ఆ సమయానికి చాలు అనే పదం ఇక్కడ కనపడతది అదే కనుక మీరు ధనం ఇవ్వండి ఒక లక్ష ఇచ్చామనుకోండి చాలా అంటే పడలేండి ఇంకో లక్ష ఇచ్చే చాలా సన్యాసి అయినా సరే రాజాడా అందుకని ధనం కాదు అయ్యా ఒక రాజపోషకులు ఇస్తామని మహారాజ పోష యజ్ఞ పోషకులు ఇస్తాం ఇంకేం పేరు ఇంకేమైనా కాబట్టినం ధనంతో ఎవడు తృప్తి చెందడు అన్నం పెట్టావనుకోండి అబ్బా మహాతల్లి నువ్వు అన్నదాత సుఖీభవాత సుఖీభవా ధనవిచరుడు హాయిగా ఉండాలని ఎవడన్నాడు ఇంకా ధనవిచుడు మొత్తం ఇచ్చేసి వాడిపోతే బాగుండు కాబట్టి అన్నం విషయంలో అన్నదానములో తాత్కాలిక ఇంకా సుఖం అర్థం అవుతుంది జ్ఞానములో శాశ్వతమైనటువంటిది కాబట్టి ఎంత ఇచ్చినా తృప్తి చెందింది సరేనా కాబట్టి వాడు లోబెవరంటే ఎంత వచ్చినా కూడా తృప్తి చెందినటువంటి వాడు ఆ లక్షణం ఏంటో తెలుసా అగ్ని అల్లం అంటే చాలు అన్నల్లం అలం నా ఇతి చాలు అనేది లేదు దేనికి అగ్నికి ఎంత వేయండి అగ్నిలో అన్నిటిని దగ్ధం చేసుకుంటూ పోవడమే అయ్యా ఏంటయ్యా మూడు రోజుల నుంచి తగలబడతా ఉన్నాను ఇంకా తెచ్చి వేస్తా ఉండారేంటి ఆగండి కొద్దిసేపు అని అంటే అనే ప్రశ్న ఉందే లే ఎంత వేసినా సరే తీసుకొచ్చి ఎన్ని కట్టిరన్నా వేయండి బండ్లు బండ్లు తీసుకొని వేసినా తగలబెడుతూనే ఉంటుంది కాని అలం అనేది నవిద్యతే అలం న ఇది అనలం నిప్పుని అనలం గాలిని అనిలం అనిలం అంటే వాయువు అనలం అంటే నిప్పు అంతే ఓకే గుడి మాకి గుడి ఎందుకో తెలుసా గాలి అనిలం అనలం కాబట్టి అనలం అలం నవిద్యతే చాలు అనేది తెలియనటువంటిది అగ్ని గనక అగ్ని స్వరూపంలో ఉండేటువంటి నీకు నమస్కారం ఎందుకు అగ్ని కూడా శిక్షిస్తుంది ఎట్లాగైతే స్త్రీ రూపంలో ఉండేటువంటి వాళ్ళు శిక్షిస్తూ ఉండారో అగ్ని ప్రమాదాలు కూడా మనల్ని శిక్షిస్తూ ఉన్నాయి గనక హే భగవాన్ గృత్సేభ్య అగ్ని రూపంలో ఉండేటువంటి వాడి లోపులంటే ఇక్కడ అగ్ని కోత అగ్ని దేవతారూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం గ్రత్సపతిభ్యహ కాబట్టి అగ్ని దేవత అయితే ఆ అగ్ని అగ్నిగా ఉండడానికి కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఈశ్వర చైతన్యం ఆయన అగ్నికి కూడా ప్రభువు దేవదేవుడు ఈయన దేవుడు ఆయన దేవదేవుడు కాబట్టి అగ్నిదేవుడికి నమస్కారం అగ్నికి ప్రభు పరమేశ్వరుడికి నమస్కారం వాయుదేవుడికి నమస్కారం వాయుకు ప్రభు అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం వరుణదేవుడికి నమస్కారం వరుణుడు వరుణుడిగా ఉండడానికి కారణమైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అది గృత్సేభ్య గృత్సపతిభ్యో నమ ఇది ఇంతకీ అగ్నిదేవత ఎవరండి ఈ అగ్నిదేవత కూడా పరమేశ్వరుడే ఆయనలో ఉండే శక్తి కూడాను పరమేశ్వర చైతన్యమే నెక్స్ట్ నమో వ్రా కాబబ్ జాతులుమో వ్రాతీ అనేకమైనటువంటి జాతులు వర్ణాల రూపంలో శోభించేటువంటి వాడికి నమస్కారం ఇదొకటి ఇటువంటి వివిధ జాతులు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రభు వాడికి కూడా నమస్కారం ఎందుకంటే జాతులు అని అన్నప్పుడు ఇప్పుడు మనం మానవులకి తీసుకున్నాం అనుకోండి కానీ ఇది విశ్వానికి అంతా సంబంధించింది మానవులకి తీసుకున్నాం అనుకోండి అదేనండి ఆయన కుమ్మరి ఈయన చాకలి ఆయన మంగలి ఈయన కులాలహా ఇట్లా చెప్పుకుంటూ పోతాం ఆయన బ్రాహ్మణ ఇట్లా చెప్పుకుంటూ పోతాం అనుకోండి వివిధ వర్ణాలు కదా దానికి అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకో తెలుసా అతీతంగా మాట్లాడేవాళ్లే మా కులానికి ఎన్ని సీట్లు వచ్చారని అడుగుతున్నారు ఇప్పుడు అక్కడ నేర్చుకోమండి బుద్ధి తెచ్చుకోమండి ఇక్కడ కాదు వేదాంతంలో కుల ప్రసక్తి లేనే లేదు అది వర్ణ ప్రసక్తి చాలా అద్భుతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కొన్ని కొన్ని సమయాల్లో నాకు అనిపిస్తుంది కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా అవసరం మనిషికి అవి దాటిన తర్వాత అవసరం లేదు అయ్యా నీకు గోత్రం ఏంటి తెలియాల గోత్రం లే గోత్రం లేకపోతే నీకు సంకల్పం చెప్పేది ఇప్పుడు వెళ్ళావు సత్యనారాయణ స్వామాలయానికి వెళ్ళావు అక్కడ అర్చన చేయిస్తున్నావు నీ గోత్రం ఏంటి అంటాడు గోత్రాలు ఎందుకండి పూజ ఎందుకైతే పూజ ఎందుకు సార్ ఇదంతా ఒక దానికి వ్యవహారం అర్థమైంది ఇప్పుడు నేను హిస్టరీ చదువుకుంటానండి అని చెప్పేసి పోయి క్లా మనం సీటు తెచ్చుకున్న తర్వాత ఆయన యూరోపియన్ హిస్టరీ ఎత్తుకుంటా యూరోపియన్ హిస్టరీ ఎందుకండి నువ్వు అది సిలబస్ అయ్యా లేకపోతే హిస్టరీ తీసుకోబాకు అర్థం అవుతుంది ఇప్పుడు కనుక ఎప్పుడైతే పూజకు వచ్చావో గోత్రం అంటు లేకపోతే పూజకు పోబాకు ట్యాంక్ పండ్ మీద కూర్చోవు ఎందుకు పోయినా నువ్వు అక్కడి దేవాలయానికి అక్కడ ఉండే పద్ధతిని బట్టి దానికి కారణాలు ఉండే నిన్ను అడిగాడు గోత్రం గోత్రం చెప్పాలి అంటే నేను ఆ ఋషి గోత్రానికి సంబంధించిన వాడిని భారద్వాజ గో గోత్ర సుందర చైతన్యానంద నామదేవ శ నై ఎందుకే ఇప్పుడు కాదు ఇప్పుడు గోత్రం లేదు ఒకప్పుడు గోత్రం ఉండింది సన్యాసి అయిన తర్వాత గోత్రం లేదు అర్థమవుతుంది అందుకని సన్యాసిని అడగరు ఏ గోత్రం అని ఎందుకని తెలుసు సన్యాసిని అడిగితే సన్యాసి ఏం చెప్తారు తెలుసు నా గోత్రం ఏది నా లేదా అందువల్ల స్వామి పేరటైజ్ చేయండి అన్ని ఈశ్వరార్పణం నాకు ఏదొచ్చినా ఈశ్వరార్పణం అది కూడా ఈశ్వరార్పణం కాబట్టి అప్పుడు సన్యాసం తరువాత గోత్రం లేదు ఏమి లేదు గోత్రానికి అతీతుడు కాని అంత వరకు కర్మయోగంలో ఉన్నంత వరకు గోత్రం అనేది ఉండేది ఉండాలి నామము గోత్రము ఇవన్నీ అవసరం ఎందుకని నీ సన్యాసంలో నామే పోతుంది కనుక గోత్రం కూడా పోయింది గోత్ర నామాలు లేవు ఎందుకని అంతకుముందున్న పేరు మారిపోతా ఉంది కాబట్టి ఒక దశలో ఇవన్నీ కూడాను అవసరమయ్యే ఉంటాయి కాబట్టి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వృత్తులు వివిధ జాతుల రూపంలో ఉండేవాడు భగవంతుడు ఇన్ని జాతులు తయారు చేశాడని కాదు ఆ వృత్తుల వాళ్ళు ఆయా పనులు చేస్తూ ఉండారే ఆ వైభవాలు ఏవైతే ఉన్నాయో అవి తనవి అది అమ్మవారిలో శక్తిలో ఏ వైభవం వ్యక్తమైంది అది పరమేశ్వరుడిది ఈ వృత్తులు చేసేటువంటి వాడు ఇప్పుడు వడ్రంగి చేస్తాడు అప్పుడు చూస్తే ఆశ్చర్యమేస్తుంది అరే ఎట్లా చేశాడండి ఇంత అద్భుతంగా ఎలా చేశాడండి ఎంత బాగుందండి ఒకరు అర్థం చేశాడండి ఎంత బాగుందండి అని అంటాం మనం మనం చేస్తే వస్తుందే ఎంత అందంగా చేస్తాడు కుమ్మరు చూడండి కుండ అదే కుండ మనం చేసామనుకోండి ఇప్పుడు ఇంతెందుకు ముప్పై సంవత్సరాల నుంచి వడలు చేస్తామంటే గుండ్రంగా చేయని మన తెలియడం లేదు నేనేమనలే ఊట జస్ట్ గుండ్రంగా ఉండాలా గారంటే త్రిశూలంలాగా గారి చేసేది ఏంటి అదేమన్నా ఐస్ రాయిస్ చెప్పండి కాబట్టి గారెట్లా ఉండాలా చందమ్మామ రావే జాబిల్లి రావే పూర్ణచంద్రుడి లాగా అర్థం అవుతుంది అంతేకాని ఇడ్లీ ఊతప్పం లాగా ఉండవు ఇవన్నీ ఉండరా ఇవన్నీ అంటే వాళ్ళకి ఎఫిషియన్సీ రావడం లేదని అర్థం అర్థమవుతుంది ఇప్పుడు ఎఫిషియన్సీ ఎందుకని తెలుసుది అందుకని అమ్మగారు చేస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు ఊరికి పోతే మనం చేస్తాము ఇంకా మనం చేసుకుంటాం మనం తింటాం ఇంకెవరు తినరు అందువల్ల వంట వాళ్ళకే ఇప్పుడు వేరనుకోండి ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ ఒక ఆయన సాంబార్ ఎక్స్పర్ట్ ఆయన్ని ప్రత్యేకంగా పెంచి సాంబార్ ఎందుకంటే ఎక్స్పర్ట్ అర్థమవుతుంది సో ఈ వైభవాలు కూడా ఆయన పరమాత్మయే అదే తమాషా ఇప్పుడు మీరు బట్టేసుకుంటారు కాని సాకలు ఇస్త్రీ చేసి చూడండి లండన్ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం ఇస్త్రీ చేసేటట్టుంటుంది తెలుసా చపాతి మడిచినట్టే మేము చిన్నప్పుడు చెంబు గింబు వేసుకుని దాంట్లో వేసుకుని పెట్టేవాళ్ళం కానీ వచ్చేది కాదు ఇది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఫస్ట్ పవర్ సెకండ్ పవర్ చెంబుతో ఇస్త్రీ చేసుకుని పోయేవాళ్ళం ఎందుకంటే మాకు అంత లెవెల్ కాదు అప్పుడు అంత సీన్ చాకలి చాకలి ఇస్త్రీ చేసేంత సీన్ అందుకని అదంతా పెద్దవాళ్ళకి వాళ్ళు ఇంకా మేము ఇంట్లో అమ్మని అడిగి వచ్చే బోటి తెచ్చుకొని వేసి పెట్టి దుప్పట్టుకి పెట్టలేసి కింద వేసి దాని అంతా లాస్ట్ మాకి ఏంటి నాలుగు గంటల ధ్యానం ఈ అర్చన ఇంటో తయారైంది చివరికి అని ఎందుకో తెలుసా ఆ వైభవం లేదు కాబట్టి కొన్నలు ఎట్లా చేయాలనో తెలుసు ఒక శకటాన్ని చక్రాన్ని ఎట్లా చేయాలనో ఒక శకటాన్ని ఎట్లా చేయాలన్నో తెలుసు వడ్రంగికి తెలుసు సరేనా బట్టల విషయంలో చాకలే తెలుసు నీకు ఆయన తెలుసు ఎప్పుడు కూడా నువ్వు శుభ్రంగా ఉంటుంది అతను చేస్తే నీలాగా ఎర్రగా అట్లా ఇట్లా రాడు ఎందుకని అంత కూడా ఎంత వైభవం అది వైభవం ఇప్పుడు పరమాత్మ చెప్పేది ఏంటంటే వాళ్లలో ఆయా శక్తులు ఉన్నాయి దేవుడు అది కూడా జ్ఞానమే దానికి సంబంధించిన జ్ఞానం అది కూడా నా నుంచి వస్తుందే గానీ ఇంకొక రకంగా వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి నేను సర్వశక్తి మాన్ టీవీ శక్తి మాన్ ఇది సర్వశక్తి ఉండేటువంటి శక్తి కాబట్టి జడంగా కనిపిస్తూ ఉండినా వాటిలో ఇప్పుడు ఉదాహరణకు వాయువు ఉంది అనుకోండి గాలి వాయువు జడమా చైతన్యమా అది కూడా తెలీదు సై వాయువు నాయన వాయువు చైతన్యమే ఆత్మ చైతన్యమేనా పంచభూతాలు కూడా చైతన్యాల జడం కదా కాని అది కదులుతూ ఉంది దుచరా వాయువు దానికి ఆధారమైంది చైతన్యం అది అంటే కాబట్టి కూడాను ఆ చైతన్యం యొక్క స్పందనంటే కదులుతుంది ఇప్పుడు భూమి ఇప్పుడుంది ఒక రాయి రాయిని కదలమంటే కదదు అదే గాలి ఉంది గాలి ఎట్లా కదులుతుంది జడమయింది చైతన్యం ఉండడం వల్ల కదులుతుంది ఈ చలనశక్తి ఈశ్వరుడిది గాలి ఏదైతే దేవత సరేనా దాన్ని చలింపజేసేది ఏదో అది ఈశ్వరుని యొక్క శక్తి అది చైతన్యము అన్ని అట్లాగే ఉంటాయి ఇప్పుడు కదలేవి కదలనివి అంత ఒకటి ఇప్పుడు జడముంది ఆకాశం కూడా జడమే కదా పంచభూతాల్లో వచ్చింది కనుక ఆకాశం కదలదు నిశ్చలంగా ఉంటుంది గాలి జడమే అందులో కదులుతూ ఉంటుంది ఆకాశంలో చలిస్తూ ఉంటుంది వాయువు కాబట్టి ఆకాశం ఆకాశంగా ఉండడానికి కదలకుండా ఉండడానికి ఏ ఈశ్వర చైతన్యం అయితే కారణమో అలాగే జడమైనటువంటి వాయువు కదలడానికి అదే ఈశ్వర చైతన్యం ఆధారం కనుక కదలనటువంటి ఆకాశంలో ఉండేటువంటి అనంత వైభవం నాదే కదలేటువంటి వాయువులో ఉండేటువంటి చలన వైభవం కూడా నాదే ఎంత విభూతులు ఓకే నెక్స్ట్ నమో గణేభ్యో గణపతిభ్యశవో నమ కాబట్టి గణపతులు అంటే ఈశ్వర గణాలు ప్రథమ గణాలు ఎవరైతే ఉండారో అంటే ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులు భక్తులు ఇప్పుడు నంది నంది ఉండడు అనుకోండి నంది సేవకుడు ఎందుకో తెలుసా ఎప్పుడు పరమేశ్వరుడే ఆయన దృష్టి శివాలయం మనం వెళ్ళినా కూడాను నంది ఎట్లా ఉంటాడు శివుడికి ఎదురుగా ఉంటాడు అంటే ఎప్పుడు శివుడిని దర్శిస్తూ ఉంటాడు శివుడు యొక్క సేవలో ఉంటాడు ఇప్పుడు నిరంతరం కూడా కాబట్టి జన్మ పశువేనా కూడాను పశుపతిని ముందుంచుకున్నాడు అది గొప్ప విషయం అందువల్ల మనం వెళ్ళినప్పుడు నందికేశ్వరుడికి నమస్కరిస్తూ ఉన్నాం పైగా ఆయన కొమ్ములో నుంచి చూస్తాం ఇట్ల ఎందుకో తెలుసా కొమ్ములేంటి నందికి అది తల అయ్యా నీ యొక్క బుద్ధిలో నుంచి పరమేశ్వరుని చూస్తున్నావో పశు జన్మెత్తిన అలాగే నీవు చూసినట్టే మేము కూడా చూసేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించు అని శివాలయంకెళ్ళితే ముందు అందరూ ఇది భావన భావన లేకుండా నువ్వు వంగేం లాభ ఎక్సర్సైజ్ అర్థమవుతుంది ఒకసారి బీపీ ఎక్కువ ఉంటే పడిపోతారు కూడా ఇట్లా అంటే అందువల్ల ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎట్లాగైతే భక్తితో పరమేశ్వరుని చూస్తూ ఉండవో అలాగే మమ్మల్ని చూసేటువంటి శక్తిని మాకు ప్రసాదించు అని వాహనమూర్తి అయినటువంటి నందీశ్వరుని మనం ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి నందీశ్వరుడు అట్లా అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి ఉండాడు అనుకోండి ఆయన సేనాపతి దేవసేనాపతి దేవసేనక భర్త దేవనాపతి అట్లాగే దేవతల సేన సైన్యానికి ఆయన కమాండర్ ఇన్ చీఫ్ సైన్యాధిపతి ఆయన ఎవరు ఆ ఈశ్వరుని యొక్క గణాల్లోనే ఆయన ఉన్నాడు కాబట్టి ప్రమద గణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రూపంలో ఉండి దిక్పాలకులుగా ఉండారు వాళ్ళంతా ఎవరు నీ యొక్క పరివారమే అదంతా లేకపోతే ఎట్లా జరుగుద్ది కాబట్టి ఈ అగ్ని వాయువు భూమి జలము ఆకాశం ఇవంతా ఎవరు అంతా నీవాళ్లే కాబట్టి ఏ ఏ లోకాల్లో ఏ ఏ నీ యొక్క పరిచర్యలు చేస్తూ నీ పరివారంగా ఉంటూ ఈ సృష్టిని నిలబెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం ఎందుకని వాళ్ళందరి రూపంలో కూడా ఉండేటువంటి శక్తి నీదే గనక నమస్కారం సర్వశక్తి నీకు నమస్కారం కాబట్టి గణేభ్యహ గణపతిభ్యమహ ఎవరైతే వికృతమైనటువంటి ఆకారం కలిగి ఉంటారో విరూపేభ్య ఎవరు అందంగా ఉండరు అగ్లిగా ఉంటారో అటువంటి వాళ్ల రూపంలో ఉండేది కూడా నీవే గనక నమస్కారం అట్లాగే విశ్వరూపేభ్య కాబట్టి అనేకమైనటువంటి రూపాలున్నాయి ఈ విశ్వంలో ఆ రూపాలన్నిట్లో కూడా నువ్వే శోభిస్తూ ఉండవు వికృతంగా ఉండేటువంటి రూపాల్లో నీవే విశ్వంలో ఉండే అన్ని రూపాల్లో నీవే కానీ కుదరణ కదా ఎందుకంటే ఎప్పుడైతే వికృత రూపంలో ఉండేవాడి నీవే అని అన్నాడో ఆకృతి రూపంలో కూడా ఉండేవాడి నీవే అనాలా అగ్లిగా ఉండేవాడి నీవన్నప్పుడు బ్యూటిఫుల్గా ఉండేవాడి కూడా నీవు అనాలా అది అట్లా వస్తుంది ఇప్పటివరకు కానీ ఇది విభిన్నంగా ఉంది కాబట్టి ఇటువంటి చోట జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవాలా కాబట్టి రూప విరూపేభ్యహ ఎందుకు నేను ఆ విధంగా రాశానంటే అందరూ అట్లాగే చెప్తూ ఉంటారు విరూపేభ్యహ అంటే విరూపము అంటే వికృతాకారం అని కాదు కాదు రూప రూపము లేనిటువంటి వాడివి నువ్వు రూపం లేనిటువంటి వాడివి విశ్వరూపేభ్యహ అట్లాగే ఈ విశ్వంలో ఎన్ని రూపాలైతే ఉన్నాయో అన్ని రూపాలు కూడా నీవే అన్ని రూపాలు కలిగినటువంటి వాడివి రూపం లేనటువంటి వాడివి అండర్స్టాండ్ కాబట్టి ఆ రూప రూపవంత నీవు రూపవంతుడివి అరూపుడివి కాబట్టి పరమేశ్వరుడుగా నీకు ఏ రూపం లేదు ఎందుకని నీ సృష్టికి పూర్వమే ఉన్నావు సదేవ సౌమ్య ఆసీత్వా అద్వి అసలు సృష్టి సదేవ ఆసీత్ ఈ సృష్టికి ముందు పరమాత్మకుడే ఉన్నాడు ఆయన నుంచి తతహ ఆకాశ కాబట్టి సృష్టి లేనప్పుడు రూపమే లేదు రూపమే లేనప్పుడు నువ్వు ఉన్నావా ఉన్నావు ఎట్లా ఉన్నావు ఏ రూపంతో ఉన్నావు రూపం లేకుండా ఉన్నావు ఇప్పుడు కాబట్టి రూపం కలిగిన వాడివి నీవే రూపం లేనటువంటి వాడివి నీవే అందుకని శివుణ్ణి మన దక్షిణామూర్తి చూచామనుకోండి రూపంతో చూస్తాం ఇది అర్థం కావడం కోసమే శివలింగం శివలింగం రూపమా రూపమే ఏ రూపము ఏమో విరూప అదే విరూపేభ్య అందుకని విరూపేశ్వరాలయం అన్నీ ఉండయి అన్నీ ఉండయి విరూపేశ్వరాలయం చిదంబరేశ్వరాలయం ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వీటి మీదనే వచ్చాయి కాబట్టి అన్ని రూపాల్లో ఉండేటువంటి వాడివి నీవు విశ్వరూపేభ్య కేవలం మానవులే కాదు జంతువులే కాదు పక్షులే కాదు ఎన్ని ఎన్ని రూపాలు పరమాత్మ ఊహించలేము సూక్ష్మజీవులు వైరస్ అవి మనకు కనిపించడం లేదు సూక్ష్మాది సూక్ష్మంగా అవి కూడా విరూపం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు కనిపించవు దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ దర్శనం తెచ్చుకొని చూస్తే తప్ప మనకు అది కనిపించేందుకు అవకాశం లేదు కానీ అవన్నీ ఉన్నాయి ప్రాణులు ఆ రూపాల్లో ఉన్నది కూడా పరమాత్మే లేకపోతే వైరస్ ఎఫెక్ట్ అవుద్ది అట్లా కొన్ని భయంకరంగా ఉంటాయి ఇప్పుడు ఆకాశాన్ని చూచాను ప్రశాంతంగా ఉంది పులిని చూచాను భయంగా ఉంది పావును చూచాను భయంగా ఉంది తేలు చూచాను భయంగా ఉంది ఈ ఈ రూపాలని సింహాన్ని చూచాను భయంగా ఉంది ఈ రూపాలన్నిట్లో కూడా ఉన్నటువంటి వాడివి నీవే భయంకరమైన రూపాలు నువ్వే ప్రసన్నంగా ఉండేటువంటి రూపాల్లో నీవే కాబట్టి విశ్వరూపేభ్య విరూపేభ్య కాబట్టి ఆ రూపాల్లో ఉండేటువంటి వాడివి నీవే రూపంలో కూడా నీవే నమో మహద్భ్యుల్లకే నమ చక్కగా మహద్భ్య గొప్పవాడివి నువ్వు దివ్యంగా ఆ మహబబ్దం దివ్యమైనటువంటి వాడివి చాలా గొప్పవాడివి చాలా ప్రకాశవంతమైనటువంటి వాడివి చాలా గొప్పవాడివి నువ్వు కాబట్టి నీకు నమస్కారం మహద్భ్యహుల్లకే భ్యహ అంటే ఆ విధమైనటువంటి ప్రకాశం లేనిటువంటి వాళ్ళు కాబట్టి మహద్భ్యహ అన్నప్పుడు అష్టైశ్వర్యాలు కలిగినటువంటి వాళ్ళు అవి లేనిటువంటి వాళ్ళు చుల్లకులు కాబట్టి ఆ కూడా ఉండేటువంటి వాడివి నీవే అంటే దాని అర్థమేంటి ఉన్నవాళ్లలో ఉన్నవాడివి నీవే లేని వాళ్లల్లో ఉన్నవాడివి నీవి అదే సరేనా కాబట్టి భగవంతుడి దగ్గర వీళ్ళు గొప్పవాళ్లు వాళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి తేడా లేదు ఈయన మహత్వ కలిగిన ఆయన క్షణిక అంత మహత్వ లేనివాడు అనేది లేదు ఎందుకని మహత్వ కలిగినవాడు మహత్వతో ఉండడానికి ఎవరైతే ఆధారమో మహత్వ లేనివాడు అలా ఉండడానికి కూడా ఆధారం ఆయనే ఎందుకని నియతి ఆయన ఎందుకు అలా ఉన్నాడు ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు అలా ఉండడం వెనక కారణాలు ఉన్నాయి ఇలా ఉండడం వెనక కారణాలు ఉన్నాయి కార్యాలు మనకు తెలుస్తూ ఉన్నాయి కారణాలు తెలియడం లేదు సరేనా ఎక్కడైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తాం అనుకోండి కొందరికి ఉత్సాహం ఉంటుంది ఎక్కువ అబ్బా ఆ గ్రంథంలో ఉండే విషయమంతా మనం పట్టించుకోవాలా నమ్మకంలో ఉండేదని కొందరు ఏదో కానీ కాబట్టి ఇదంతా కావాలి అనుకునే ఉత్సాహం ఉత్సాహవంతుల్లో ఉండేటువంటి ఆ ఉత్సాహపూరితమైనటువంటి శక్తి భగవంతుడిదే రసహీనమైన నిరసమైనటువంటి శక్తి కూడా ఆయనే ఈ రెంటిగా ఆయన కారణం కాదు మన కర్మఫలాలు అవి మన కర్మఫలాలు ఆయన అది తెచ్చుకున్నాడు ఈయన కాబట్టి ఉన్నవాడిలో ఉన్నవాడు పరమాత్మ లేనివాడిలో కూడా ఉన్నవాడు పరమాత్మే కాబట్టి ఆయనే ఉండేటప్పుడు ఉన్నవాడు లేనివాడు ప్రశ్న లేదు ఉన్నవాడు ఒకటే ఉన్నది ఒకటే లేదు అనేది ఉన్న లేదు పరమేశ్వరుడు అర్థమైతే లేదనేటువంటి ప్రశ్న లేదు నెక్స్ట్ అందుకని ఆయన ఎందుకు శంభో అంటాం శంభవతి యస్మాత్ ఇది ఆయన వల్లనే మనకు మంగళకరం ఆయన వల్లనే మనకు శుభకరం కాబట్టి ఉన్నవాడికి ఆయనే ఆధారం లేనివాడికి ఆయనే ఆధారం ఉన్నవాడు పంచపక్ష ప్రమాణాలు తింటే దాని వెనక పరమశివుడే లేనివాడంత పచ్చడి మెతుకులు తింటే దాని మేరకు కూడా పరమశివుడే ఎందుకని ఆయన గతంలో చేసినటువంటి మంచి కార్యాలకి ఈరోజు ఈరోజు చెడ్డవాడు కావచ్చు గతంలో చేసిన వాటికి ఆ ఫలితం అందుతూ ఉంది ఎందుకని బాణం వదిలేశాడు గనక నేనట్లాగా అట్లాగే ఇతను గతంలో చేసుకున్నటువంటి పాపాల వల్ల ఇట్లా ఉంది కానీ ఇద్దరికి ఇస్తున్నాడు ఇద్దరిని చూస్తున్నాడు ఎవరికి ఏది అందాలనో అది ఇస్తూ ఉన్నాడు అంతే ఇంకేం లేదు మహాభ్యహుల్లకే బ